ీ గురుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర కార్యకరణకర్తృత్వేతు భోక్తృత్వేతు చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా ఒక మానవుడుగా ఉండగా మీ అందు రెండు అంశములు గలం పురుష ప్రకృతి అనే రెండు అంశాలు ఉన్నాయి దీంట్లో ఆ తేడాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి కలగాపలకం చేసి పెట్టకూడదు ఆ రెండింటినీ కలగాపలకం చేస్తే బంధము రెండింటినీ తేడాగా తెలుసుకుంటే మోక్షం అంత ఇంపార్టెంట్ మొదటి అంశము ఉందూట నేను ఉన్నాను నేను అంటే ఉండడమే ఉండడమే నేను నేను ఉండడమే మీరు మీరు ఆలోచించుకోండి మీరు పరిశీలించుకోండి అయితే నేను ఉన్నాను అని ఎలా తెలుస్తుంది కంటితో చూసి తెలుసుకుంటారా మనస్సుతో ఆలోచించి తెలుసుకుంటారా అక్కర్లేదు కన్ను అక్కర్లేదు మనస్సు నేను ఉన్నానని తెలుస్తూనే స్వతహాగానే తెలుస్తూ ఉంటుంది తనంత తానుగా తెలుస్తూ ఉంటాం అంటే అర్థం ఏంటి ఈ ఉండడము ఎటువంటి ఉండడము తనంత తానుగా తెలిసే ఉండుట అంటే ఉండుటయే తెలియుట తెలియటయే ఉండుట దీన్ని సచ్చిత్ అంటారు సత్ అంటే ఉండడము చిత్ అంటే తెలియడము ఉండుటయే తెలియట తెలియటయే ఉండుట అది మీ స్వరూపం దానికే పురుష అని పేరు అది మీలో ఉన్నది ఇక ఇది కాకుండా యాక్షన్స్ అనేక క్రియలు మీ అందు ఉన్నవి దేహము ఇంద్రియము ఇవన్నీ కూడా ఏవేవో యాక్షన్స్ని చేస్తూ ఉంటాయి ఈ సకల క్రియల యొక్క సమాహారం నాకు అంటే సముదాయము రాశి బండి యాక్షన్స్ దానికి ప్రకృతి అని పేరు ఆ పేరు కూడా అలాగే ఉంటుంది ప్రకృష్టేన కృతి కారణం కృతి అంటే చేయడం యాక్షన్ ప్రకృష్ట అధికముగా చాలా లోతుగా ఎప్పుడు చర్య చేష్ట చేస్తూ ఉండడము అది ఉంటుంది అంటే ఇప్పుడు బుద్ధి ఉన్నది బుద్ధి అది కదులుతూ కదిలి దాని బుద్ధి అలాగే మనస్సు కదిలీ దారి అలాగే ఇంద్రియము దేహము ఇవన్నీ కూడా నిరంతరము అలా ఉంటాయి సో ఈ రకమైన చలనము అధికమైన చలనమేది ఈ చలనమునకే ప్రకృతి ఈ చలనమునకు మూలంలో చలనముతో సంబంధం లేకుండా నిశ్చలంగా ఉండడమే తెలియడము తెలియడమే ఉండడము సతియే చిత్ చితియే సత్ అనే తత్వం ఏదైతే ఉందో దానికి పురుష అని పేరు సో ఇప్పుడు ప్రకృతి అనగానే యాక్టివిజం అంటే నిరంతర పరివర్తనశీలము నిరంతర చేష్టాశీలము అది ప్రకృతి యొక్క లక్షణం ప్రకృతి ఎన్నో మూడు గుణాలు ఉంటాయి కూడా మనం చూసాం ఆ మూడు గుణాలు ఎలా ఉంటాయంటే సత్వగుణ ప్రధానంగా ప్రకృతి ఉన్నప్పుడు ఉండే యాక్షన్స్ మంచి యాక్షన్స్ అవుతాయి గుడ్ యాక్షన్స్ అవుతాయి ధర్మ ధర్మబద్ధమైన క్రియలు జరుగుతూ ఉంటాయి అదే రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు తమోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఆ ప్రకృతి చెడు క్రియలు జరుగుతూ ఉంటాయి రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు కొంత మంచి కొంత చెడు ఆ విధంగా క్రియలు జరుగుతూ ఉంటాయి అది ప్రకృతి యొక్క లక్షణం సో ఈ ప్రకృతి పురుషుడు పురుషుడు ఉండుట తెలివిట సచ్చిటి పురుషుడు నిరంతర పరివర్తనశీలము క్రియాశీలము అది ప్రకృతి ఇది దీని యొక్క పరిస్థితి అంచేతనే శ్లోకంలో కూడా కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచి పురుష సుఖదుఃఖానా భోక్తృత్వే భోక్తృత్వము అంటే భోగ్యమును ప్రకాశింపజేయుట భోగ్య ప్రకాశకత్వం దానికే భోక్తృత్వము అని పేరు భోగ్యం ఏమిటి సుఖము కానీ దుఃఖము కానీ ఈ కర్మల యొక్క ఈ ఈ మంచి కర్మల యొక్క ఫల రూపంగా లభించే సుఖ దుఃఖములను ప్రకాశింపజేయుట అది అభోక్తృత్వము ఉంటారు కానీ తెలిసి ఇట్లా చేయుట అది పురుషుని యొక్క స్వరూపము పురుషుడు తెలివియే స్వరూపముగా గలవాడు కనుక భోగ్యప్రకాశకత్వము అనే ధర్మము పురుషుని ఉండును ఇది మనం చర్చ చేస్తూ ఉన్నాము కర్తృత్వే హేతు ప్రకృతి అనే వాక్యాన్ని భాష్యకారులు వివరిస్తూ దాన్ని పలు విధాలుగా మనం చూడవచ్చు ఎన్ని విధాలుగా చూసినా మొత్తం మీద నిరంతర పరివర్తనశీలమైనది ప్రకృతి అనే దాంట్లోనే ఉంటుంది దాంట్లో భాగంగానే ఈ పరివర్తనం చెందేటువంటివి ఎన్ని అవి ఏమిటి అనే దాంట్లో ఒక్కో రకంగా చెప్పచ్చు ఎన్ని రకాలుగా చెప్పినా అదే ఫీల్డ్లో అది ఉంటుంది అథవా షోడశ వికారా కార్యం సప్త ప్రకృతి వికృతయ కారణం కార్యకరణాన్ని ఉచ్యంతే సో ఇంకో రకంగా వీళ్ళు ఎక్కడ ఇంకో రకంగా చెప్పచ్చు ఈ కార్యకరణ కర్తృత్వే అనే స్టేట్మెంట్ని మరో రకంగా చెప్పచ్చు అది సాంఖ్య సిద్ధాంతము కపిల సాంఖ్యాన్ని మనస్సులో పెట్టుకుని చెప్తున్నారు కపిల సాంఖ్యులు వాళ్ళ యొక్క సృష్టి ప్రక్రియ మీకు తెలుసు ఉండాలి నేను రవసార్లు చెప్పాను అయితే ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికప్పుడు పరగడుపు ఏం పురాణం కాదు కదా పురాణం అయితే తెలుస్తూ ఉంటుంది పురాణం అయితే మనకి కథ తెలుస్తూ ఉంటుంది ఇది మరి పురాణం కాదు కదా అని చెప్పి ఎప్పటికప్పుడు సో ఇప్పుడు పదహారు ఉన్నాయి తత్వములు ఇది సాంఖ్యులు వాళ్ళు లెక్క వాళ్ళ పని సంఖ్యా ఎప్పుడూ లెక్క ఉంటారు స్టాటిస్టీషియన్స్ ఎందుకైతే వాళ్ళకి లెక్క పెడుతూ ఉంటారు కాబట్టి సాంఖ్యులని పేరు వచ్చింది వాళ్ళు లెక్క పెట్టారు పదహారు తత్వములు ఉన్నాయి ఏమిట పదహారు ఈ పదహారు కూడా వికారములే ఈ పదహారు కలిసి కార్యం అనబడదు కార్యకరణ కర్తృత్వే అనే మాటలో కార్యం అంటే ఈ పదహారు ఈ పదహారు వికారములే వికారములు అంటే పరివర్తనశీలమైనవి పుట్టేవి పుడుతూ ఉంటాయి ఏమిటా పదహారు తెలుసునండి పంచజ్ఞా పంచస్థూలభూతములు పంచసూక్ష్మభూతములు పంచస్థూలభూతములు అంటే పృథివీక్తేజ వాయువాకాశములు పంచసూక్ష్మభూతములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు పంచప్రాణములు ప్రాణాపన్యానోదాన సమానములు మనస్సు ఒక్కటి కింద రెక్కవేయండి మనస్సులు ఇవే ఇవి పదహారు ఈ పదహారు పుడతాయి కనుక వీటికి వికారములు అని పేరు ఈ పదహాలు కలిపి కార్యం అనే పదానికి అర్థము కార్యకరణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే కారణ కరణ అని చెప్పి ఇప్పుడు కారణాలు చెప్తున్నాం కదా ఇక కారణములు ఏమిటి అంటే సప్త ప్రకృతి వికృతయ కారణం ఐదు ప్రకృతి వికృతులు ఉన్నాయి అవి కారణం ఓకే మన లెక్కను కొంచెం మార్పు చేయాల్సి ఉంటుంది ఐదు కాదు ఏడు సప్త ప్రకృతి వికృతయ ఏడు ప్రకృతి వికృతులు ఏమిటో తెలుసిన సూక్ష్మభూతములు ప్రకృతి వికృతులు ఎందుకంటే సూక్ష్మభూతములు అహంకారం నుంచి పుడతాయి కాబట్టి వికృతులు అవి మళ్ళీ స్థూలభూతములకు జన్మనిస్తాయి కాబట్టి ప్రకృతులు అవి ప్రకృతి వికృతులు ఉంటాయి పంచ సూక్ష్మభూతములు ప్రకృతి వికృతులు లెక్క బాగానే ఉంది ఇంతకుముందు చెప్పిన లెక్క ఇది సరిపడేది ఇంతకుముందు సూక్ష్మభూతములు అన్నం మానేసి శబ్దస్పర్శ రూపరస గ్రంథములు విషయములు అంటే సరిపడుతుంది కాబట్టి ఇంతకుముందు పదహారు ఏమిటి మీరు ఓపిక పట్టాలి సుమా అండి ఈ పాఠం ఇలాగే ఉంటుంది నేను అనేక సార్లు చెప్తాను ఇది పురాణం కాదని ఎందుకంటే మీరు ఏ దృష్టితో వచ్చారో దీనికి నాకు తెలియదు కదా అని చెప్పి అలా చెప్తూ ఉంటాను సో మళ్ళీ లెక్క మళ్ళీ మొదలుపెట్టాను కాబట్టి మీకు ఓపిక ఉండాలి నాకు ఓపిక ఉండాలి మీకు ఓపిక ఉండాలి లెక్క ఏమిటంటే పదహారు వికారములు కార్యము అంటే ఆ పదహారు ఏమిటనమాట పంచ స్థూలభూతములు వికారములు ఏమంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథములు విషయములు పంచ ప్రాణములు ప్రాణాపాన జానోదాన సమానములు మనస్సు ఈ పదహారు కలిసి వికారములు విషయ కార్యము పేరు ఇక ఏడు ప్రకృతి వికృతులు అంటే అవి ఒకదాని నుంచి పుడతాయి మరో పుట్టుకకు కారణమవుతూ ఉంటాయి ఒకదాని నుంచి పుట్టే కనుక వికృతి పేరు మరోదారి పుట్టుకకు హేతువులు కనుక ప్రకృతి అనిపారు అవే ప్రకృతి వికృతి రెండు లక్షణాలు ఉన్నాయి కనుక వాటికి ప్రకృతి వికృతులు అనిపారు అవి ఏడు అవి ఏమిటి ఏడు ఐదు స్థూలభూతములు సారీ ఐదు సూక్ష్మభూతములు పృథివులు చెప్తే సూక్ష్మ పృథివీ సూక్ష్మవాయు ఇత్యాది ఐదు సూక్ష్మభూతములు అహంకారము అహంకారం నుంచి కొడతాయి సూక్ష్మభూతాలు తర్వాత మహత్తత్వం సో అంటే ఈశ్వరుని మాయాశక్తి నుంచి మహత్తత్వం పుడుతుంది పుట్టింది కాబట్టి వికృతి మహత్తత్వం నుంచి అహంకారం పుట్టింది కాబట్టి మహత్తత్వము ప్రకృతి కూడా అవుతుంది ఇంకా అహంకారం చూసుకుంటే అది మహత్తత్వం నుంచి పుట్టింది కాబట్టి దానికి వికృతి అని పేరు అది మళ్ళీ సూక్ష్మభూతములకు జన్మనిస్తుంది కాబట్టి అది ప్రకృతి కూడా ఉంటుంది ఈ సూక్ష్మభూతములు ఐదు ఇవి పుడతాయి కాబట్టి వికృతులు ఉంటాయి మళ్ళీ వాటి నుంచి మళ్ళీ స్థూలభూతములు పడతాయి కాబట్టి ఇవి ప్రకృతులు అవుతాయి ఇవి ఐదు అవి రెండు ఏడు ఈ ఏడింటికి కారణము అని పేరు ఈ పదహారు కార్యములు ఏడు కారణములు కలిపి వాటిని మీరు ఒక గుమ్ ఒక గ్రూప్ కింద ఆ గ్రూప్కి ఎవరి పేరు కార్యకారణము అని పేరు అదే అంటున్నారు ఆయన కానీ ఏవ కార్యకారణాన్ని వచ్చి ఈ పదహారు ఏడు ఇరవై కలిపి కార్యకారణములు అనబడము తాం కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే ఆరంభకత్వ సో ఈ పదహారు ఏడు ఇరవై మూడు ఏవైతే ఉన్నాయో వీటిని ఉత్పన్నం చేయుట యొక్క కర్తృత్వము అంటే ఉత్పాదకత్వము వీటిని ఉత్పన్నము చేయుట యొక్క హేతు ప్రకృతి అంటే పరమేశ్వరుని యొక్క మాయాశక్తి ఈ పదహారు ప్లస్ ఏడు ఇరవై మూడు కార్యకారణముల యొక్క గుంపుని ఉత్పన్నము చేయుటలో అది కారణమవుతూ ఉంటుంది కనుక కర్తృత్వే హేతు ఉచియతే ఏ విధంగా హేతు అంటే ఆరంభకత్వేన ఏవ కర్తృత్వం ఉంటే కదా పుట్టించుట కాబట్టి ఆరంభకత్వేన ఏవ పుట్టించుట ద్వారా మాత్రమే ఆ మాయాశక్తి ఈ కార్యకారణములకు హేతు అవుచున్నది ఇంకా అది కార్యకారణ కర్తృత్వే హేతుప్రకృతి రుచ్యతే పూర్తయింది నేను మీకు ముందే చెప్పాను మీ స్వరూ మీ అందు ఏది ఏదైతే కదులుతో ఉంటుందో అది ప్రకృతి ఆ ప్రకృతి అనే విషయాన్ని చెప్పే పద్ధతిలో కార్యకరణకర్తృత్వే అనే పాఠం తీసుకుని ఎలా చెప్పాలి ఒకవేళ పాఠం కార్యకారణకర్తృత్వమే తీసుకున్నట్లయితే ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం కూలంకషంగా చూసాం సరే మీకేం తెలిసిందో ఏం తెలియలేదో మొత్తానికి చూడడం అయితే కూలంకషంగా మనం చూసినాము ఇక తరువాతి వాక్యం పురుష సుఖదు భోక్తృత్వే హేతురుచ్యతే సో ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు పురుష సంసారసం తదుచ్యతే ఇప్పుడు ఇంకా ప్రకృతి ఈ సంసాధములకు ఏ విధముగా కారణమైందో చెప్పడం అయ్యాక పురుషుడు కూడా సంసాధమునకు కారణమే అనే విషయాన్ని చెప్పడానికి పూనుకుంటున్నారు భగవాడు ఇప్పుడు సినిమా అనేది ఉండాలంటే రెండు ఉండాలి నేను చెప్పారు రెండు ఉండాలి ఒకటి ఫిలిం ఫిలిం ఉండాలి రెండవది ప్రకాశము కాల్చి రెండు ఉంటాయి దీంట్లో మీరు చూడండి ఈ ఫిలిం అన్నది చాలా స్థూలంగా ఉంటుంది ద్రవ్యము అరే ప్రకాశము చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ స్థూలమైన ఫిలిము సూక్ష్మమైన ప్రకాశము కలిస్తే సినిమా దీంట్లో ఏ ఒక్కటి లేకపోయినా సినిమా లేదు ఈ జగత్తు ఒక పెద్ద సినిమా ఇదో సినిమా ఆ విషయం మీకు అర్థమైందా జగత్తు సినిమా అనే సంగతి అర్థమైందండి అయితే జగత్తంతా సత్యం అనే అనుకుంటున్నారా అలా కనపడుతూ ఉంటుంది సినిమా అంటే సినిమా అంటే కనపడదు కనపడని దాన్ని సినిమా అంటారు కనబడుతూ ఉంటుంది అయ్యా ఎలా కనపడుతుందో సత్యమా అన్నట్లు కనపడుతుంది అప్పుడు దాన్ని సినిమా అంటారు సత్యమా అన్నట్టు కనపడాలి ఇప్పుడు పూర్వం కొన్ని ఉండి వినోద సాధనములు ఉండేవి తోలుబొమ్మదాకా బుర్ర కథ హరికథ నాటకము అని నాలుగు నేను ఎదుగును ఈ నాలుగు ఈ నాలుగు కాకుండా ఇంకా కొన్ని ఒప్పు కథ అని ఒకటి ఇలాంటివేవో ఉన్నాయి ఇవన్నీ ఏమయ్యాయి ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి వీటిని నిలబెట్టడానికి ఎవళ్ళెవళ్ళో కృషి కూడా చేశారు వీటిని నిలబెట్టాలి అవి కలిసి కాలగర్భంలో కలిసిపోకూడదు వీటిని కాపాడాలి ఈ కాపాడాలని ప్రయత్నం చేసి వాళ్ళు ఉంటారు ఏది కాలగర్భంలో కలిసిపోతుందో దాన్ని కాపాడాలి ఎలాగ పడతారండి కాలగర్భంలో కలిసిపోయి దాన్ని ఎలా కాపాడతారు రెండు వేల పదిహేనో సంవత్సరాన్ని ఏమైనా సరే మనం కాపాడుకోవాలి ఎలాగ పడతారు పోతుంది అది అలాగే తోలుబొమ్మలాటని కాపాడుకోవాలి అని ఒక సంస్థ పెట్టారు తోలుబొమ్మలాట పరిరక్షణ సంస్థ ఆ తోలుబొమ్మలాట పోయింది ఆ సంస్థ పోయింది ఎందుకు ఈ నాలుగు ఐదు చెప్పాను మేడం ఈ ఐదు కూడా కాలగర్భంలో కలిసిపోయి ఎందుకు కలిసిపోయాయి తెలుసిన సినిమా వచ్చిన కారణంగా ఈ ఐదు కలిసిపోయాయి సినిమా కూడా బ్లాక్ అండ్ వైటే వీటిని లింగేయడానికి బ్లాక్ అండ్ వైట్ సరిపడింది ఎందుకంటే ఎందుకల్లా కలిసిపోవాలి సినిమా వస్తే వీటితో సినిమా కూడా ఉండొచ్చు కదా ఎందుకలాగా ఇవి లుప్తమైపోవాలి కారణం ఏమంటే ఇవి ఎంత గొప్పగా ప్రదర్శించినా అదేదో ఆత్మ కృత్రిమంగానే ఉంటుందండి కృత్రిమంగానే ఉంటుంది నాటకం సురభిక నాటక కంపెనీ వాళ్ళు అదేదో అక్కడ అక్కడ నిజంగా జరిగిపోతుందండి సముద్రం ఉందనుకోండి వేరే రకాల తెర ఒకటి సముద్రపు బొమ్మ వేసి తెరబెట్టి లైన్లో ఊపుతూ ఉంటాడు అక్కడ అంటే కెరడాలు వస్తున్నాయన్నమాట దాన్ని చూసి మనం సముద్రం అనుకోవాలి మనకి తెలుస్తూ ఉంటుంది వాడు తెరబెట్టు ఉబ్బుతున్నాడు తెలుసుకోవాలి దాన్ని చూసి మనం సముద్రం అనుకోవాలి తర్వాత ఏదైనా పిడుగు పడింది అనుకోండి పిడుగు పడిందంటే ఆ కింద కింద ఒకడు మా మధ్యని వాడి ముందు మధ్యని వాయిస్తాడు దాన్ని మనం ఓహో పిడుగు అనుకోవాలి మీరు అనుకోవేస్తే వాడికి చెప్తాడు కూడా ఇంకొకడు పిడుగు పడింది ఓహో అలాగా పిడుగు పడింది వాళ్ళు అనుకోవాలి కాబట్టి చాలా కృత్రిమంగా ఉంటుంది మిమ్మల్ని నమ్మ నమ్మింప చేయలేదు వీళ్ళేదో హెదిటే వీళ్ళేదో మన ముందు షో ప్రదర్శిస్తున్నారని తెలుసుకుంటూ ఉంటుంది అదే సినిమా అనుకోండి అది కృత్రిమంగా ఉండదు చాలా సత్యమా అన్నట్లుంటుంది యథార్థంగా పిరుగుపడిందంటే యథార్థంగా పిరుగుపడ్డట్టే సో అలా ఉంటుంది సముద్రం అంటే నిజంగా సముద్రం ఉన్నట్టు చూపిస్తారు అక్కడ వీళ్ళు ఇలా ఇలా తెరబెట్టి ఓపడం నిజంగా సముద్రం ఉన్నట్టే దాంతో దానికి ఉన్న అది సత్యమా అనేటువంటి ఒక ఎబ్సాప్షన్ ప్రేక్షకులలో కలిగిస్తోంది కాబట్టి సినిమా నిలబడిపోయింది మిగతావన్నీ కూడా కాలగంధంలో కలిసిపోయాయి బుర్రకథలు హరికథలు ఇప్పుడు ఏం ఏమైనా హరికథ ఇంకా ఇక్కడ అక్కడ ఉందేమో నాకు తెలియదు కానీ బుర్రకథ అయితే ఎందుకు దక్కపోయింది తోలుబొమ్మ దాకా లేనే సినిమా యొక్క ప్రభావం ఏమిటంటే అది సత్యమా అన్నట్లు కనపడుతుంది అదే ఇంతకీ సత్యం అంటారా సినిమా కాదు కదా ఈ జగత్తు కూడా అట్టిది ఇది ఒక సినిమా సత్యమా అన్నట్లు కనపడుతుంది కానీ యథార్థంగా సత్యం కాదు కాబట్టి ఈ జగత్తు అనే సినిమా ఉండాలంటే పురుషుడు ప్రకృతి రెండు ఉండాలి దాంట్లో ప్రకృతి అంటే దేనికి దృష్టాంతం ఏమిటి అంటే ఈ ఫిలిం ఉంటుంది చూడండి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది ఆ ఫిలిం ఫిలిం అలా తిరుగుతూ ఉంటుంది లేదా ప్రకాశము అది ఉంటుందంటే ప్రకాశం ఉండడమే తప్ప తిరగదు ఉంటుందంటే అలాగే మనకి కూడా ఈ జీవితం అనే మానవ జీవితము ఈ సంసారము అనే సినిమా ఇది ఉండాలి అంటే ఆ చైతన్య ప్రకాశము నేను ఉన్నాను తెలుస్తూ ఉన్నాను అని ఆ చైతన్య ప్రకాశం ఉండాలి ఇంద్రియములు బుద్ధి బుద్ధితో మొదలుపెట్టి ఇంద్రియములు దేహము వీటి యొక్క కదలికలు ఇవన్నీ ఉండాలి అప్పుడే ఈ జగన్నాటకము జగన్నాటకం అన్నం కంటే జగత్ చలన చిత్రము అంటే బాగుంటుంది జగన్నాటకాలు అయిపోయాయిగా సినిమాలుగా వచ్చాయి జగత్ సినిమా అంటే అది సమాసం కొంచెం గడబెడగా ఉంది అంటే తెలుగు పదానికి సంస్కృత పదానికి ఇంగ్లీష్ పదంతో సినిమా సమాసం చేయడాన్ని పాడిని ఒప్పుకుంటారో ఒప్పుకోరు కష్టం సో జగత్ సినిమా అని అనొచ్చు జగత్ అనే సినిమా ఈ జగత్ అనే సినిమా ఉండాలి అంటే ఈ ప్రకృతి రూప ప్రకృతి ఉండాలి పురుషుడు ఉండాలి అప్పుడే ఈ జగత్ సినిమా సంసారం సినిమా ఉంటుంది ఆ విషయాన్ని ఈ శ్లోకంలో రెండో భాగము చెప్తూ ఉన్నది సో పురుష సుఖదుఖానం భోక్తృత్వే హేతురుచ్యటే పురుషో జీవ క్షేత్రజ్ఞ భోక్త ఇది పర్యాయ అది పురుషాన్న జీవహాన్న భోక్త అన్న క్షేత్రజ్ఞాన్న ఒక్కటి ఇవి పర్యాయ పదములు మీలో ఉన్న ఆ చైతన్యతత్వాన్ని చెప్పటానికి ఈ పదాలు వాడాయి ఆ చైతన్యతత్వము అదేదో చిన్నది అల్పముగా మీకు అనిపిస్తుంది కానీ అది అల్పమేమీ కాదు పూర్ణమది మీరు తెలుసుకుంటే అది పూర్ణము అని చెప్పి దానికి పురుష అని పేరు పెట్టారు పూర్ణత్వాత్ పురుష ఆ చైతన్యతత్వము ఇంద్రియములన్నిటినీ అదే నిలబెడుతుంది ఇంద్రియాలను నిలబెట్టేది ఆ చైతన్యతత్వమే అంచేతనే ఆ చైతన్యతత్వమునకు జీవ అని పేరు వచ్చింది జీవ ప్రాణధారణే అని పాడిని గారి ధాతుపాఠం జీవ ప్రాణధారణే ప్రాణము అంటే ఇంద్రియములనర్థం ప్రాణములను ధరిస్తూ ఉంటుంది ఆ చైతన్యతత్వమే ఈ జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను మనస్సును వీటి అంతరేంద్రియములు వీటన్నింటినీ నిలబెట్టేది అదే కాబట్టి దానికి జీవహ అని పేరు జీవహ పుట్టి గిట్టేది అనుకుంటారు ఆ లేదు పదమునందు లేదు అర్థం మీరు దానికి ఏదో జీవుడు జీవుడని అలాగే పెట్టుకుంటే అది సంగతి ఇది పురాణ దృష్టి జీవుడు అంటే పుట్టివాడు గిట్టేవాడు అన్నది పురాణ దృష్టి జీవుడు అంటే ప్రాణధారణము చేసేటువంటి చైతన్యము అనేది అది దార్శనిక దృష్టి మనం దార్శనికులము కదా ఇక క్షేత్రజ్ఞ అదే చైతన్యతత్వము ఈ క్షేత్రమును అంతనూ తెలుస్తూ ఉంటుంది కనుక దానికి క్షేత్రజ్ఞ అని పేరు ప్రోక్త ఈ క్షేత్రములో ఉండే సుఖదుఖములను అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది సుఖదుఖములనే భోగ్యములను ప్రకాశింపజేస్తూ ఉంటుంది కనుక దానికే భోక్త అంటే ఒకే తత్వానికి ఇన్ని పేర్లు ఉన్నాయి ఇవన్నీ పర్యాయములు పర్యాయములు అంటే ఒకే తత్వమును బోధించే వేరువేరు పదములు సుఖదుఃఖానం భోగ్యానం భోక్తృత్వే ఉపలబ్ధృత్వే హేతు ఉచ్యతే సో ఈ ఈ పురుషుడు అనగా చైతన్యతత్వము పురుషుడంటే ఎవడో ఒక పెద్ద ఆయన లోపల కూర్చుంటాడని అనుకోవద్దు పెద్ద ఆయనో చిన్న ఆయనో డూ ఉడికే డూ మాట వరుసకి డూ అక్కడ డూ అంటే ఒక వ్యక్తి ఒక ఒక మనిషిని కాదు తత్వమునకే పురుషా అనిపారు సో ఈ పురుషుడు సుఖదుఖములకు భోక్త సుఖదుఖానా భోక్తృత్వే హేతు కదా భో భోక్తృత్వమునందు కారణము భోక్తృత్వము అంటే ఏమిటి ఉపలబ్ధృత్వము ఉపలబ్ధి అంటే తెలియట కాబట్టి సుఖదుల తెలియట ఎందు ఈ పురుషుడు కారణము మీరు లడ్డూ నాలుగు మీద పెట్టుకున్నారనుకోండి సుఖమును కలిగించే రుచి రుచి తెలుస్తుంది తెలియడమే లడ్డు తినడం అంటే ఏంటి కడుపులోకి వెళ్ళేది కడుపులోకి వెళుతుంది మీకు సుఖానుభవం కలుగుతుంది సుఖానుభవం ఏ విధంగా కలుగుతుంది ఆ రసము తెలుస్తుంది అది తీపి అని తెలియుట కాబట్టి భోగ్యమును ప్రకాశింపజేయుట ఎట్లు చేసే పద్ధతి ఏమి అంటే ఆ భోగ్యము మనకి తెలియుటయే భోగ్యమును ప్రకాశింపజేసే పద్ధతి తెలియుటయే తెలియటమే ప్రకాశింపజేయుట అంటారు కాబట్టి ఈ భోగ్యములు సుఖ దుఃఖములకు హేతువులు సుఖ దుఃఖములను కలిగిస్తూ భోగ్యములు ఇవి తెలుస్తూ ఉంటాయి అవి తెలిసినప్పుడు అవి భోగ్యములు అవుతాయి తెలియకపోతే భోగ్యమేమవుతుంది కాబట్టి అవి తెలిసి తద్వారా భోగ్యములవుటకు హేతు ఎవరు పురుష తెలివి ఉండాలి తెలివి ఉంటేనే భోగ్యము అవుతుంది తెలివి లేకపోతే అది భోగ్యం అవదు మీకు దృష్టాంతం చెప్తా అంటే మరి మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది నేనేదో జాగ్రత్తగా ఆలోచించి దృష్టాంతం చెప్తాను ఇప్పుడు పదేళ్ల పిల్లాడు లడ్డు కావాలని అల్లరి చేశాడు అయితే పొర్వేళ చేస్తాం దేవునికి నైవేద్యం పెడితే కానీ లడ్డూ పెట్టడానికి వీలు లేదు వరలక్ష్మి ద్వాదశ వ్రతం ఒకటి ఉండే ద్వాదశ ద్వాదశీ వ్రతం ఆ ద్వాదశీ వ్రతం అది ఏకద్వాదశి నాడు చేస్తారు శుక్ల ద్వాదశి ఏదో ఒక ఏదో ఒక మాసంలో శుక్ల ద్వాదశి నాడు చేస్తారు అది బయట తులసి కోట దగ్గర ఈ ఉసిరి చెట్టు కొమ్మ ఒకటి పెట్టి క్షీరాబ్ది ద్వాదశి క్షీర సముద్రం నుంచి వచ్చింది ద్వాదశి ఏదో పేరు చేస్తారు మొత్తం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అప్పుడే చేస్తారు పురోహితుడు ఒకడే ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంటే సైకిల్ ఒకటి ఇల్లు తర్వాత ఇల్లు ఇల్లు తర్వాత ఇల్లు మహావేగంగా క్షీరాబ్దిద్వాదశి వ్రతాలు చేయించుకుంటూ వస్తాడు ఆఖరికి మన ఇంటికి వచ్చేప్పటికి రాత్రికి తొమ్మిది అయింది క్షీరాబ్దిద్వాదశి మంచి లడ్డూ అటుకులు బెల్లంతో మంచి లడ్డూలు తయారు చేస్తారు వచ్చిగా ఉంటాయి అవి చేసి పెట్టుకున్నారు అమ్మగారు ఈ పిల్లలు పెట్టమని ఏడుస్తే పెట్టరా ఎందుకని అది వ్రతం అవ్వాలి నైవేద్యం పెట్టాలి అప్పుడు పిల్లలకి పెట్టి అంతవరకు ఆ పిల్లలలా ఏడవడం నన్ను అడిగితే ఈ పిల్లలు మించిన దేవుడు ఇంకా వేరే ఏమున్నాడండి ముందు వాళ్ళకి పెట్టేసి తర్వాత నైవేద్యం పెట్టుకొచ్చు ఎందుకంటే అసలు నిజానికి తర్వాత నైవేద్యం పెట్టకపోయే పర్లేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి వెళ్ళలే నైవేద్యం కానీ మరి మన వాళ్ళు అలా అర్థం చేసుకోరు కదా ఒక వ్రతం చేసే పద్ధతి విధి విధానాన్ని పాటిస్తారు మనం తప్పు పట్టడానికి వీలు ఏమీ లేదు ఎనీవే సో ఈ పిల్లవాడు వా తొమ్మిది ఏమిటి పడుకునేది ఏడిచి ఏడిచి పడుకునే తరువాడు గురువు గారు వచ్చారు తొమ్మిదింటికి పూజ హడావిడి హేడావిడిగా ఇంకేం చేస్తారు తొమ్మిదింటికి పూజ హడావిడి హేడావిడిగా పాఠ్యం స్వపాయాలు స్నాపయామి మొత్తానికి అయిందనిపించి ఐదారిని ఆయన వెళ్ళాడు అప్పుడు ఈ తల్లి పాపం తల్లి మనస్సు కదా పిల్లవాడు అడిగితే పెట్టలేకపోయాను నేనని వాడిని రానా నిద్రపోయావా తిను లడ్డు తిను వాడిని ఓట్లో పెట్టింది ఈ లడ్డు వాడిని అవగాహన అవగాహన వాడిని లేపితే వాడు ఆ సగం సగం నిద్రలో నవిలేసి పడుకుని లేవలేదు ఉన్నాడు పొద్దున్న లేస్తూనే నాకు లడ్డు ఎందుకు పెట్టలేదు నిన్న రాత్రి అని వాడు ఏడుస్తూ అడిగితే అమ్మగారు చెప్పారు నేను పెట్టాను రామ్మా నీకు లడ్డు పెట్టాను నేను అంటే నేను తినలేదు కాదురా నేను తినిపించాను నేను నేను తినలేదు అంటే అప్పుడు వాడికి డౌట్ వచ్చింది వాడి నోట్లో అటుకులు ఇంకా ఉన్నాయి అప్పుడు ఓహో తిన్నానా అనుకుని ఆడ మనసు వెళ్ళిపోయాడు ఈ కథ నేను ఎందుకు మీకు అర్థమైందా ఈ కథను ఎందుకు చెప్పానంటే ఆ రుచిని తెలిస్తేనే అది భోగ్యం అవుతుంది లేకపోతే భోగ్యం కాదు అది తెలియాలి తెలియాలంటే తెలివి వల్ల తెలుస్తుంది ఆ తెలివి సచిత్ అది పురుషుడు కాబట్టి భోక్తృత్వ హేతురుచ్యతే కథం పునః అనైన కార్యకరణకర్తృత్వ సుఖదుతృత్వ ప్రకృతిపురుషయో సంసారకారణత్వం ఉచ్యతే అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న ప్రశ్న ఏమిటంటే సరే మాకు అర్థమైంది ప్రకృతి కార్యకరణముల కర్తృత్వములందు హేతువు పురుషుడు సుఖదుఖ భోక్తృత్వమునందు హేతువు సో అంత మాత్రం చేత ఈ పురుషుడు ప్రకృతి కలిసి ఏ విధంగా సంసారములకు హేతువు అవుతారు అని చెప్పండి ముందు ఇప్పుడు మీరు ఏమని చెప్పాలి ప్రకృతి కార్యకరణ కర్తృత్వములందు హేతువు పురుషుడు సుఖ దుఃఖ భోక్తృత్వం హేతువు అని చెప్పి ఊరుకోవాలి అలా ఊరుకోకుండా ఈ ప్రకృతి పురుషుడు కలిసి సంసారబంధమునకు కారణము అని చెప్పడంలో కా అని చెప్పడానికి మీకు హేతువు ఏమి అని ఎలా చెప్తున్నారు మీరు ఎందుకంటే శ్లోకంలో అంత మాట లేదు కదా శ్లోకంలో ఊరికే ఇది దీనికి హేతువు అది దానికి హేతు అని చెప్పారే తప్ప ఈ రెండూ కలిసి సంసారానికి హేతువు అని చెప్పారా శ్లోకంలో చెప్పలేదు కదా చెప్పకపోయినా మరి మీరు అలా ఎందుకు చెప్పేస్తున్నారు అని ప్రశ్న దానికి సమాధానం అత్ర ఉచ్యతే దీనికి సమాధానం చెప్పబడుతున్నది ఇది కొంచెం భాష్యం కొంచెం కఠినమైన భాష్యం పాఠం చెప్పేవాడికే కఠినం అనిపిస్తే ఇంకా వినేవాళ్ళు ఇంకా వినాలి ఉంచు చాలా పట్టి వినాల్సి ఉంటుంది కార్యకరణ సుఖ దుఃఖరూపేణ హేతుఫలాత్మనా ప్రకృతే పరిణామాే పురుషస్ చేతనస్ అసతి తదుపలబ్ధృత్ కుత సంసార స ఇప్పుడు కార్యకరణములు సుఖదుఃఖములు కార్యకరణములకు హేతువు అని పేరు సుఖదుఖములకు ఫలము అని పేరు ఇది ఫిలాసఫీ వీఆర్ డీలింగ్ విత్ ఫిలాసఫీ ఫిలాసఫీ చూడండి మన మీ మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసిన హేతు ఫల రెండు ఉన్నాయి హేతువు ఫలము హేతువు అంటే కాజ్ ఫలము అంటే ఎఫెక్ట్ ఓకే ఈ రెండింటితోటే మనము మొత్తం జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉంటాము మీరు అర్థం చేసుకోవాలి హేతువు ఫలము చూడండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తారు పిల్లవాడికి అర్థం కాదు ఎందుకు చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి ఇప్పుడు మూడేళ్ల పిల్లవాడు ఉన్నాడు వాడు ఎందుకు చదువుకోవాలి హ్యాపీగా ఉన్నాడు కదండి మూడేళ్ల పిల్లాడు హ్యాపీగా ఉన్నాడు ఎందుకు చదువుకోవాలి అంటే చూడవ్యా నువ్వు పెద్దవాడు బాగా డబ్బు సంపాదించాలి అంటే ఇప్పుడు చదువుకోవాలి అని పిల్లవాడిని మనం హేతు హేతువు ఫలము అనే ఒక చక్రంలో మనం ప్రవేశపెడుతున్నామా లేదా ప్రవేశపెడుతున్నాం కదా తర్వాత ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై యూనివర్సిటీ చదువు పూర్తి చేసి డిగ్రీ పంచుకొని వస్తాడు హ్యాపీగా ఉన్నాడు కదా కాదు నువ్వు ఉద్యోగం చేయాలి ఎందుకు ఉద్యోగం చేయాలి ఎందుకు ఉద్యోగం చేయాలి చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేయాలి చదువుకోవడం హేతువు ఉద్యోగము ఫలము మరి ఉద్యోగం ఎందుకు చేయాలి ధనము కోసం ఉద్యోగం చేయాలి కాబట్టి ఉద్యోగము హేతువు ధనము ఫలము ధనము ఎందుకు పెళ్ళి కావాలంటే ధనము ఉండాలి లేదంటే పిల్లలు ఇవ్వరెవరు కాబట్టి ధనము హేతువు పెళ్ళి ఫలము పెళ్ళెందుకు చేసుకోవడం పెళ్ళెందుకు వై ఇప్పుడు తల్లితండ్రులు పిల్లల్ని పెళ్లి చేసుకోమని పుష్టి చేస్తూ ఉంటా తల్లిదండ్రులు కొన్ని తల్లిదండ్రులు తండ్రి పెళ్లి చేసుకుని ఏమైనా సుఖపడి కొడుకుని పుష్టి చేస్తున్నాడా తన జీవితాన్ని తాను చూసుకుంటే కొడుకు ఏమని చెప్పాలి నాయన నేను బురదలో అడుగు వేసి చాలా కష్టపడ్డాను రా తొక్కి కాలు కొడుకుంటూ ఇంకా అలాగే కుస్టీ పడుతూ ఉన్నాను నాయన నాకు సుఖం అన్నది జీవితంలో లేదు నువ్వు హైగా బ్రహ్మచారిగా ఉండి నీవు ఆత్మతత్వాన్ని అరయము కృతార్థడు కమ్ము అని చెప్పొచ్చు కదా తండ్రి చెప్పడు పైగా పెళ్లి చేసుకోమని తొందర పెడతాడు సరే వీడు పడతాడు తండ్రి పడ్డ అడుస్సులోనే వీడు కొడుకు కూడా పడతాడు సో పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడిగితే పెళ్లి చేసుకుంటే నీకు సుఖము కలుగుతుంది కాబట్టి పెళ్లి హేతువు సుఖము ఫలము పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కొడతారు కాబట్టి పెళ్లి హేతువు సంతానము ఫలము పిల్లలు ఎందుకు ఎందుకు పిల్లలు ఎందుకు ఇదో పని వీళ్ళందరినీ పెంచడం వాళ్ళని స్కూల్లో వేయడం ఇప్పటికే జనాభా పెరిగిపోయింది భారతదేశంలో జనాభా ఎందుకు పెరిగిందో తెలిసిన మీ జీవితంలో పిల్లల్ని కన్నామే పురుషార్థము అని వాళ్ళు చెప్పి చెప్పి చెప్పి ఈ జనాభా ఈ లెవెల్కి రావడానికి కారణమయ్యారా లేదా మీరు చెప్పండి యథార్థమవునా కదా నీవు కృతార్థుడు అవ్వాలంటే నీవు సంతానం లేకపోయినా కృతార్థుడవే పెళ్లి లేకపోయినా కూడా నీవు కృతార్థుడవి కావచ్చు కృతార్థుడు అవ్వటప్పుడు సంతానంతో కానీ పెళ్లితో కానీ సంబంధం లేదు అని ఉపదేశం చేస్తుంటే ఇంత జనాభా ఉండేదా ఈనాడు ఇన్ని సమస్యలు ఉండేవా మోడీ గారు లోపల నిద్రాహారాలు మాన అంత కష్టపడాల్సి వచ్చేదా అక్కర్లేకపోయేది కదా నేను సత్యం చెప్తున్నా మన వాళ్ళు ఏం చెప్పారు గత లేదా నాలుగైదు వందల సంవత్సరాల్లో లేకపోతే వెయ్యి సంవత్సరాల్లో ఏమని చెప్పారు పెళ్లి చేసుకోవడమే మోక్షహేతువు పిల్లల్ని కండడమే నీకు పురుషార్థము అని చెప్పారా లేదా ఎంతమంది ఎక్కువ పిల్లల్ని కంటే నీకు అంత అంత దగ్గరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పారా లేదా సంథింగ్ లైక్ దట్ చెప్పారా లేదా పైగా భయపెట్టారు ఏమని భయపెట్టారు నువ్వు పిల్లాడి సంతానం లేకపోతే నీకు నరకంలో పడుతున్నా నేను సంతానం లేకపోతే నరకంలో పడతాడా ఎదరవాళ్ళు సొమ్ము అపహరిస్తే నరకానికి పోతాడు ఎదరవాళ్ళని హింసిస్తే నరకానికి పోతాడు పాపకర్మల్ని చేస్తే నరకానికి పోతాడా లేకపోతే ఉంటే కూర్చోలో కూర్చుని రామా రామా అనుకుంటే నరకానికి వెళ్ళిపోతాడా సంతానం లేదు కాబట్టి వెళ్ళిపోతాడా నరకానికి అలాంటి నరకం లేకపోతే చెప్పండి మాకు అసలు అలాంటి నరకం ఉంటుందా నేను పెళ్లి చేసుకోను నా జీవితం అంతా రామనామాన్ని గడుపుతూ నేను కాలక్షేపం చేసేస్తాను అని ఒక ఆయన ఉన్నాడనుకోండి వాడు నరకానికి పోతాడా అలాంటి నరకం కూడా ఉందా ఉంది ఏమిటా నరకం ఆ నరకము నాకు అని పేరు అని దానికి ఒక పేరు పున్నామ నరకము పుమ్ పేరు కలిగిన నరకము ఎప్పుడు మేము లేదండి నరకం ఉంది అలాంటి నరకం ఉంది నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆ నరకంలో పడతావు పెళ్లి చేసుకుంటే పడినా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే పడబో అని చెప్పారు అమ్మో ఈ నరకన్నా కుదుర ప్రతి వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కని కని భారతదేశం ఇప్పుడు ఈ స్థితికి చేరుకుంది ఒక వన్ బిలియన్ పీపుల్ ఉన్నారు ఇంకా కంటూనే ఉన్నారు ఇదంతా నేను చదువుతున్నాను నాకు సడన్గా ఐ లాస్ట్ ట్రాక్ కాదు హేటు ఫాలో అయింది సంతానం ఉంటే మన నెత్తి మీద వాడు బండరాయి పెడతాడని ఏదో భ్రమపడి సంతానాన్ని కన్నాం వాడు మన సుఖపెడతాడు కాబట్టి సంతానము హేతుము సుఖము వృద్ధాప్యము సుఖము ఫలము ఏమంటే మీరు ఫిలాసఫీని స్టడీ చేసే ధోరణిలో మీరు వేదాంతాన్ని స్టడీ చేయాలి ఊరికే కథాకాలక్షేపం కింద వేదాంతాన్ని చూడకూడదు మీరు జీవితాన్ని పరిశీలించాలి నా జీవితంలో హేతుఫలములు తప్ప ఇంకేమైనా ఉన్నాయా అని అని మీరు ప్రశ్న వేయాలి హేతువు ఫలము తప్ప ఇంకెదనా ఉందా డెబ్బై ఏళ్ళు వచ్చేసాయి ఇన్సూరెన్స్ పాలసీ హేతువు ఆరోగ్యము ఫలము ఇన్సూరెన్స్ పాలసీని బట్టి ఆరోగ్యం వస్తుందా హేతువు ఫలము తప్ప ఇంకెదనా ఉందా తర్వాత హేతు ఫలములు హేతువు పూర్వము ఉంటుంది ఫలము తర్వాత ఉంటుంది హేతువు ముందు ఫలము తర్వాత అంటే ఏమైంది మిమ్మల్ని మీరు హేతుఫలముల చక్రంలో పెట్టుకున్న సందర్భంలో మిమ్మల్ని మీరు కాల చక్రంలో బంధించుకున్నట్టయ్యారా లేరా మిమ్మల్ని హేతుఫలముల రూపంగా కాలమే బంధిస్తోందా లేదా మీరు ఆలోచించి చెప్పండి కాలానికి బంధీలై ఉన్నారా లేరా మీరు ఎందుకు కాలము మిమ్మల్ని ఎందుకు బంధించాల్సి వచ్చింది ఎందుకంటే మీరు హేతుఫలములలో జీవితాన్ని ప్రవేశపెట్టుకున్నారు కనుక అర్థమైందండి అసలు ఆ పాయింట్ తెలిసిందా ఈ హేతువు ఫలము అనే దీంట్లో ఆ రెండు ఒకే తత్వమా వేరువేరు తత్వములా అన్నట్లయితే రెండు ఒకే తత్వము హేతువు ప్రకృతి ఫలము ప్రకృతి కాబట్టి కార్యకరణములు హేతుములు సుఖ ఫలము కార్యకరణములు దేంట్లో ఉంటాయి ప్రకృతి ఉంటాయి ప్రకృతే కదా కార్యకరణము సుఖదుఖములు దేంట్లో ఉంటాయి ప్రకృతిలోనే ఉంటాయి మనస్సు నుండి ఉంటాయి సుఖదు సుఖ దుఃఖములను తెలిసి ఇట్లా చేసేది ఆత్మ తప్ప ఆత్మ ఎందు సుఖ దుఃఖములు ఉంటావు సుఖ దుఃఖములు కూడా ప్రకృతి ఉందే ఉంటాయి కార్యకరణములు కూడా ప్రకృతి ఎందే ఉంటాయి అంటే అవేంటి హేతువు ప్రకృతి ఎందే కలదు ఫలము ప్రకృతి ఎందే కలదు సపోజ్ అంటే అర్థం ఏమిటి ప్రకృతియే హేతు రూపంగా పరిణమిస్తుంది ప్రకృతి ఫలము రూపముగా పరిణమిస్తుంది మీకు ఎలాగో దృష్టాంతం చెప్తా చూడండి ప్రకృతి యొక్క పరిణామమే ఈ దేహేంద్రియములు అవునండి ఇప్పుడు లడ్డూ ఉంది ఎదుర్కొన్నారు ఆ లడ్డూ ఏది పరిణామము అది ప్రకృతి యొక్క పరిణామమే దేహేంద్రియములు కార్యకరణ రూపంగా పరిణమించిన ప్రకృతి లడ్డూ రూపంగా పరిణమించినటువంటి ఫలాన్ని ఇది ఎంజాయ్ చేసుకోండి దీన్ని శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే గుణాగుణేశు వర్తంతే ఇది మత్వా నజ్జతే అంటే ఇది గుణములే కార్యకరణములు కూడా గుణములే గుణములే కార్యకరణ రూపముగా పరిణమించున్నాయి విషయ భోగముల రూపంగా వాటి వల్ల కలిగే సుఖ దుఃఖముల రూపంగా కూడా ప్రకృతియే పరిణమించి ఉన్నది అంటే ఏమిటి హేతువు ప్రకృతి అయినది ఫలము ప్రకృతియే అయినది ప్రకృతి కనుక హేతు ఫలముల రూపంగా పరిణమించకపోతే ఈ సంసారం ఉంటుందా ఉండదు అదే ఆయన అంటున్నారు కార్యకరణ సుఖదు రూపేణ హేతుఫలాత్మ ఆ సమాసంలో కార్యకరణముల రూపంగా కార్యకరణములు హేతువు సుఖదుఖములు ఫలము అని మీరు పట్టుకోవాలి దాండి హేతువైనటువంటి కార్యకరణములు ఫలములైన సుఖదుఖముల రూపంగా ప్రకృతే పరిణమిస్తోంది ఒకవేళ ప్రకృతి పరిణమించి ఉండకపోతే ప్రకృతే పరిణామ అభావే ప్రకృతి పరిణమించలేదనుకోండి అప్పుడు పురుషుడు అంటే శుద్ధ చైతన్యం ఏమండి శుద్ధ చైతన్యము మాత్రమే ఉందనుకోండి అప్పుడు సంసారం ఉంటుందా ఉండదు ఒకవేళ ప్రకృతి పరిణమించడం ఉండి శుద్ధ చైతన్యతత్వము తెలుసుకునేటువంటి చైతన్యతత్వము లేదనుకోండి అప్పుడు సంసారం ఉంటుందా ఉండదు ఈ రెండు ఉంటేనే సంసారం అదే ఆయన అంటున్నారు